కీర్తన సంఖ్య రెండు వందల పన్నెండు తలరో పరులు తడవము పుణ్య పాపమును వలెనని శ్రీ వైష్ణవులకు వందనమేసేసెడివాడ తపసిగాను ధర్మిగాను కృపగల శ్రీపతికింకరుడా జపితగాను శాస్త్రిగాను ఉపదేశపు గురువులిగకాడా భయము లేదు భక్తి లేదు జయ భాగవతుల దయవాడా ప్రియమున్నరుగను పెరిమన్నెరుగను ద్వయాధికారము దగిలినవాడా ్ఞానము లేదు మోనము లేదు పూణి శ్రీ వెంకట పురుషుడిదే నాట దెలిపినను మన్నించెను సానదేరి తన శరణమువాడా